ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడ సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడవు సర్వ సార్వభౌముడమైన ఏసయ్య గొప్ప దేవుడు జీవం గలిగిన తండ్రి ఈ సాయంత్రకాల సమయమంత ప్రభ మీరు మా మధ్యలోకి వచ్చినందుకు మీకు వందనాలు అయినా మమ్మల్ని మీ పాత సన్నిధికి నడిపించినందుకు మీకు వందనాలు ప్రభా యోగ్యత లేని వారాన్ని ప్రభనతను యోగ్యులుగా మార్చిన దేవుడవు ప్రభ మీరు మాకు ధన్యత కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం నా విమోచకుడవు సజీవుడవు నీకు వందనాలు వేసేయా ఈ కాలం అంతా ప్రభన మమ్మల్ని ఈ వెండ దెబ్బ నుంచి ప్రభ మరి కాపాడుతున్న దేవుడు ఉదయం నుంచి సాయంత్రం కూడా ప్రభాక రెక్కల చాట్న భద్రపరుస్తున్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నేను కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభ జీవం నా తండి మా మీద ఉంచిన దేవుడో ప్రభ నండి జీవాధిపతివైన ఏసయ్య నీ కృప కొరకై వందనాలు చెల్లిస్తున్నాం నీ యొక్క నూతన వాత్సల్యం కొరకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నెండి మా పోషకుడవు నా తండి మా రక్షకుడవు ప్రభ వందనాలు చెల్లిస్తున్నాం నాయంత్రి సాయంత్రకాల సమయం ప్రభ ఈ రీతిగా మేము సమకూరుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభ ఈ దినమంతా కూడా ప్రభ కాచికాపన దేవుడు ఈ వరాత్రి సమయకాలంన మాతో మాట్లాడండి ప్రభ ప్రార్థన విజ్ఞాపనలు మీ కార్యములు తెలించండి ఈ దినమంతా ఈ కోటికలో ప్రభ మీరే ఘనత వహించమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ విజ్ఞాపన ప్రార్థన చేయడం పరిశుద్ధగా మరి అబ్రహాం కొడుకు ప్రభన తండ్రి ఆ బిడ్డ నా తండ్రి పుట్టిన బిడ్డ ప్రభన తండ్రి క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడయ్యా మీరు చూడండి తండ్రి ప్రభ ఒకసారి జ్ఞాపకం చేసుకునండి ఆ బిడ్డని నీకు కృపలో తండ్రి ప్రభా బిడ్డని మీరు ముద్రించండి ఎసే బిడ్డ చుట్టూ అగ్ని కంచవేయండి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా ప్రభ ఏసు శరీరంలో ప్రభన తండ్రి స్వస్థత ఉన్నది నాయన మీరు పొందిన గాయములలో స్వస్థత ఉన్నది ప్రభ బిడ్డని నాడినెత్తి నుంచి అరికాల వరకు ప్రభల తండ్రి మీరు నా తండ్రి ప్రభ గాయ హస్తంతో ముట్టండి ప్రభన తల్లి స్వస్థ దయచేయండి ఆ కుటుంబంలో తల్లిదండ్రులకు సంతోషంని నా తండ్రి కారణభూతుడు నా తల్లి నీకే వందనాలు చెల్లిస్తున్నాం బిడ్డ చుట్టూ అగ్ని కంచే వేడినైనా ఆ డాక్టర్స్కి కావాల్సిన జ్ఞానం దయచేయండి ప్రభ ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా ప్రభాన తండి ప్రాబ్లమ్స్ మరియు న్యూమోనియా ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కూడా ప్రభన సర్వమును ప్రభని యొక్క నామంలో స్వస్థపరచబడును కాక నా తండ్రి ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యం జరిగించండి ఆరోగ్యంగా ఎదుగుటకు క్షేమంగా ఇంటికి చేరుటకు మీకు కృపను అనుగ్రహించండి ప్రభ నా తండ్రి ఆ బిడ్డ హాస్పిటల్లో ఉన్నంత కూడా ప్రభ ఆ బిడ్డ చుట్టూ మీకు దేవదూతులతో కంచే వేసిన ఆయన ఆ మీరు కాపాడమని సంపూర్తిగా నా తండ్రి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం వేసిన తండ్రి తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆ యొక్క మీరు రివైవ్ చేయండి నాయన ఆ బిడ్డల యొక్క ఆశని ప్రభా ఉజీవింపచేయండి ప్రభా నీ యొక్క నామంలో ప్రభ వారికి విజయం కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి మీరే ప్రభా సంపూర్ణంగా మీ వాక్కును పంపి శుద్ధి చేయమని స్వస్థపరచమని బలం చేకూర్చమని బిడ్డని సంపూర్తిగా నచ్చండి ఆరోగ్యవంతుడిగా నిలబెట్టమని ఏ శ్రేయ శక్తి నామంలో అడిగి ఆమెన్ ఆమెన్ అక్కడ థ్యాంక్ యూ పరిశుద్ధ్ర పరిశుద్ధ ప్రేమ కనుక కృపకలను నా ప్రే పరులకు తండ్రి ఏసయ యోగ్యతలు మమ్మల్ని సజీవులు ఎక్కడ నుంచిందుకు వందనాలు ఎసు ప్రభావ ఇదిగో తండ్రి ఉదయం నుండి ఎన్నో పనులు తాసిపోయి ఉన్నాం ప్రభా ఇదిగోతండి ఎసు ప్రభా అలసట్ని తీసి పారండి ప్రభా రిస్టారేషన్ దయచేయండి మా శరీరాలకు ప్రభావ ఇదిగోతండి చిన్న మందికి ఇక్కడ కూడి ఉన్నాం ప్రభా ఇదిగో తండ్రి వాకిందరూ మాట్లాడండి ప్రభా ఇదిగో తండ్రి పాటధర్మా పెంచుకోండి ప్రభా ఇదిగో తండ్రి ప్రేర్ రిక్వెస్ట్కి మాట్లా ఇదిగో తండ్రి ప్రేర్ చేస్తున్నాం ప్రభా ఇదిగో తండ్రి అబ్రహాన్ని బ్యూలని ప్రేమి ఇచ్చిన బిడ్డను బట్టి నీకు కోట్ల తుతులు స్తోత్రాలు వేసు ప్రభా ఇదిగో తండ్రి బిడ్డని ఈ లోకంలోకి తీసుకొచ్చినందుకు వందనాలు వేసు ప్రభా ఇదిగో తండ్రి బిడ్డకి ఏదో ఆయాసం ఉందంటున్నారు ప్రభ డాక్టర్లు ఒంగోలు తీసుకుపో మేము విన్నాం ప్రభా ఇదిగో తండ్రి బిడ్డకి జ్ఞాపకం చేసుకోండి వేసు ప్రభా దీర్ఘవి దండి ప్రతి ఒక్కరు శోధన కీడు కొట్టి పారండి ప్రభా తల్లి క్షేమంగా ఉండే సహాయం దండి వేసు మీ యొక్క సాక్షిగా వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టుకోండి వేసో ప్రభా ఇదిగో తండ్రి ఆయువు నియమాన్ని వరమాడగా నువ్వు అనుగ్రహించేది వాళ్ళని వాక్యం సెలవిస్తుంది ప్రభావ ఒక్కసారి ఆ కుటుంబమే ఆ కుటుంబం చూడండి ప్రభావ వాళ్ళ మీద నీ కనికరం చూపించండి ప్రభావ ఇదిగో తండీ నీ దగ్గరికి వచ్చిన వారి మీద నువ్వు కనికరం ఇదిగో తండ్రి చూపించి వాళ్ళని స్వస్థ వాక్యం సలువిస్తుంది ప్రభావ ఇదిగో తండ్రి ఆ కనికరం వాళ్ళ మీద వాళ్ళని చూడండి వాళ్ళని కనికరించండి ప్రభావ స్వస్థ దయచేయండి ప్రభావ తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండి ప్రభా ఇదిగో తండ్రి కృతజ్ఞతగా ప్రభా కృతజ్ఞత తెలుచుకున్న కృపను దయచేయండి వేసు ప్రభా ప్రత్యేక శోధన కీడి కొట్టి పారేమని డాక్టర్లకు మీకు జ్ఞానం దయచేయం ప్రభా ఇదిగోతండి డాక్టర్ కంటే పరమ డాక్టర్ పరమ వైద్యులు మీరు ప్రభా మీరు ముడితే చాలు ప్రభా స్వస్థతో వచ్చింది ప్రభా ఇదిగోతండి మీరు ముట్టండి క్షణాన్ని ప్రభావ ఇదిగోతండి మేమైతే ప్రార్థిస్తున్నాం ప్రభా విశ్వాస సావితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచిదన్నా ప్రభా ఆ బిడ్డని ఆ తల్లిని ముట్టండి స్వస్థ దయచేయం ప్రభా ఇదిగోతండి మీరే వాళ్ళ కుటుంబంలో గొప్ప కార్యం జరిగించమని ఆ బిడ్డని దీర్ఘాయుతో నింపమని నజరైన ఏసుకృష్ణ పెట్టి అడిగి పెడుకుంటున్నాం ప్రీతండి Thank you. స్తోత్రంలో అయినా పరిశుద్ధ మై మూన్నతుల సరశక్తి మధుర జీవగల ప్రభానికే వందనాలు ప్రభా ఇచ్చిన సమయం బట్టి దినం బట్టి వందన స్తోత్రంలో చెందిస్తున్న ప్రభా యేసు ప్రభావ ఇద్దరు ముగ్గురు అక్కడ ఉంటానని మా మధుర తండ్రినికి వందనాలు ప్రభా మన అబ్రహాం విషయంలో ప్రార్థిస్తున్నాం బ్రదర్ విషయంలో ప్రభా వాళ్ళ కొడుకు విషయంలో ప్రార్థిస్తున్నాం దేవాళ్ళ కుటుంబంలో వేసు ప్రభా శాంతి సమాధానం నెమ్మది దురాత్మ దక్కార దయ్యాలు చీకట్లు మంత్రాలు వేసిన గద్దించండి ఏసు ప్రభానికే వందనాలు వాళ్ళ కొడుకు విషయంలో ప్రభా అప్పుడు లంగ్స్ ఇన్ఫెక్షన్ అంతా పోన్ కాక స్వస్థత విడుదల దండి క్షేమంగా ఇంటికి నడిపించండి దేవా అటంకాలని తొలగించండి ప్రభా ఆ కుటుంబంతో రక్షిపబడనుగా కానీ సాకిపిడిగా నిలబడాలి ప్రభా మీరు రాకడ కుటుంబంతో సిద్ధపరుచుకొని నెమ్మది శాంతి దయచమని ఏ సుఖమడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్యాగరము ఎంత సౌందర్యా అద్భుత మహిమా ప్రాభావముతో నిండేను అద్భుత మహిమా ప్రభావముతో నిండేను పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం అన్నియూ పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం అన్నియూ ఇంత సౌందర్య నగరము ఎంత సౌందర్య నగరము ఆ నగరపునాది ఎంతో దృఢమైనది ఆ నగరపునాది ఎంతో దృఢమైనది స్థిరమై కదలని శాశ్వతమైనది స్థిరమై కదలని శాశ్వతమైనది ప్రభువే తన వారిని సిద్ధ పరచూచున్నాడు ప్రభువే తన వారిని సిద్ధ అద్భుతం అద్భుతం అద్భుత అద్భుతం అద్భుతం అద్భుత నగరం ఎంత సౌందర్య నగరం ఎంత సౌందర్య నగరము పవీత్ర జనులు తనతో వసింతూరు పావీత్ర జనులు తనతో వసింతూరు యువరిని ప్రభువు రక్తముతో కొనేను యువరిని ప్రభువు రక్తముతో కొనేను జయవంతులే ఆచట చేరుదురు జయవంతులే ఆచట చేరుదురు విజయులై విజయులై అత్యంత విజయులై విజయులై విజయులై అత్యంత విజయులై ఎంత సౌందర్య నగరము ఎంత సౌందర్య నగరము ఇవి మానవులకు గ్రాహ్యము కానివి వి మానవులకు గ్రాహ్యము కానివి ప్రభుని ఆత్మీయా జనులే గ్రహితురు ప్రభుని ఆత్మీయా జనులే గ్రహితురు ఆత్మయే బోధించున్ ఆత్మసంగతులన్ ఆత్మయే బోధించున్ ఆత్మసంగతులన్ ఆత్మీయం అన్వీయ ఆత్మీయ ఆత్మీయ ఆత్మీయ అన్వీయూ ఆత్మీయ ఎంత సౌందర నగరము ఎంత సౌందర నగరము నగర స్థితి ఆత్మకి గ్రాహ్యం ఆ స్థితి ఆత్మకి గ్రాహ్యం యేసు ప్రభువే ఆ చూపించేను ఏసు ప్రభువే ఆరుచిని చూపించేను పైనున్న వాటిని చూతుము పైనున్న వాటిని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 పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం అన్ని ఎంత సౌందర్య నగరము ఎంత సౌందర్యా నగరము హలలి అప్రధిస్తాం పరిశుద్ధుడ వు తండ్రి మహోన్నతుడ మా దేవ మీకే సమస్త ఘనత మహిమా ప్రభావం చెల్లించుకుని యుగ యుగంలో స్తోత్రార్హుడా ఓ ప్రభావ మీ యొక్క నామాన్ని మేమెంతగానో ఉన్నత స్థితికి హెచ్చింపజేస్తున్నాం ప్రభావ ప్రభా మీ వంటి వారు ఒకరు లేరునైనా అవును ప్రభా మీలాగా ప్రేమించిన వారు ఒకరు లేరు ప్రభావ మీలాగా ఆదరించిన వారు ఒకరు లేరు ప్రభావ ఆదరణకరతంగా మళ్ళీ మాకు అను మీకు ఎంతో వదనాలనైనా నూతనంగా తను మళ్ళీ మీ యొక్క అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రా సన్నా ప్రభావ మేమెంతో అన్ని ముఖ్యంగా అచినా బాబా గురించి నేను ప్రార్థిస్తాను లార్డ్ హావ్ mercy अपॉन हिम ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ది క్రైస్ట్ ఆమేన్ హల్లెలూయా ఉకియంగా ప్రభువా అవకతన్మలి కమిద్నలల నవ మోసల్మోస్న ఏకస్త్రీ తండ్రి ఆ పరిశువించిన గబ్బడా రీతిగుంటే వేదన అవను ప్రభువా అన్నిక పరియాలి ఈ ప్రశ్న మమ్మల్ని వేదీస్తుందే తండ్రి అవను నాయనా కాని ప్రభువా ప్రతిదానికీ మీరు మాకు ఒక మార్గాన్ని చూపిస్తార ఎందుకంటే మీరు ఆయకతన్మలి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మంచి ఆలోచనలు ఇచ్చే గొప్ప దేవుడు కాబట్టి నైనా సమస్తాన్ని ఇచ్చేసి నేను మీ లోకంలోకి పంపించిన ఇప్పుడు మీరే వాటిని చూసుకోమన్నారు నైనా కాబట్టి మీ యొక్క కనికరము మీ యొక్క మా మీద ఉంది నాయన అధికారం ఇచ్చినారు వాడిని చిత్తగొట్టుటక్కు తండ్రి మీరు ఏ రీతికైతే శిల మీద వాడిని చిత్తగొట్టినరో ఆ సర్ప సంతానమైన ఆ యొక్క చీకటి శక్తులన్నీ మేము కూడా చిత్తగొట్టలాగినా అధికారం ఇచ్చినారు నాయన ekshanam tadi abidal lungs gurinchi mem prarthisnam the lungs of that little boy i speak to you in the mighty name of jesus the christ be filled with the life of jesus the christ abundantly in the mighty name of jesus christ I pray. amen hallelujah kavagottule shanti samadhanam gurinchi rakshakaram jariginchindi sampurnanga varanti mimicharu apochinchukom anta arthisnam ancestral monitoring spirits die is right now in the mighty name of jesus the christ amen hallelujah kavag పరలోకం తండ్రి ఎంతో తండ్రి అద్భుతమైన స్థలం ప్రభా కానీ ప్రొభ అందరు ఎక్కడో వెతుకుతున్నారు దాని గురించి కానీ అది మీ మధ్యలోనే ఉండదన్నారు నైనా ఆ రీతిగా తయారు చేసుకోమన్నారు నైనా ఆ రీతిగా సిద్ధపడమన్నారు నైనా అప్పుడే మీరు ఈ లోకాలకు వస్తున్నారనైనా పెండి తిరిగి వస్తాడు వాక్యం పెండి కుమార్తె ఇక్కడనే ఉంటుందని కూడా వాక్యం జ్ఞాపకం చేసింది కానీ మనుషులందరూ పెండ్లి కుమార్తె ఇక్కడికో వెళ్ళిపోతుందనేసి మోసకరమైన బోధనలో చిక్కబడినారునైనా ఆ యొక్క ర్యాప్చర్ కల్ట్ బోధ నుంచి మమ్మల్ని మీరు బయటికి తీసుకొచ్చినందుకు మీకు ఎంతో వదలాలి అది మరీ డేంజరస్ బోధ అని మీరు ఎన్నిసార్లు మాకు చూపించినారు ప్రవ్వ అది ఎంతగా మోసపూరితమైందో మీరు మాకు చూపించినారని అయినా అవును ప్రవ అది శారీరకమైన బోధ ఎస్కేపిజం బోధ అని మీరు చూపించినారు శ్రమలో చూడకుండా పోవాలా ఎస్కేపింగ్ మెంటాలిటీ అయినా అటువంటి మెంటాలిటీ నుంచి మాకు విడుదల కల్పించినారు శ్రమలు అనుభవించాల్సిందే ప్రతి ఒక్కరూ మీరు మరణం అగ్నతగా ఆలోచించండి ప్రతి శిష్యులు శ్రమల గుండపై మరణించినారు నైనా కానీ ప్రభావ మీరు కొందరు మీలో కొందరు మరణం రుచి చూడరన్నారు అది ఒక మీ యొక్క తిరిమలి కనికరం నైనా మీ యొక్క గృప ఏ రీతి ఎంతమంది అయితే మాకు తెలియదు కానీ అది మీరు నా గొప్ప భాగ్యం నైనా కాబట్టి తండ్రి నడిపించండి మాతో మాట్లాడండి బలపరచండి స్థిరపరచండి మీ యొక్క రక్షణ ప్రణాళికలో వరకు సహించి ఉండి సహాయపడమని ఏసు క్రీస్తు పరిశుధన ప్రార్థిస్తున్నాం తండ్రి పర్లోక రాజ్యానికి సంబంధించిన బోధలు మన గ్రూప్స్ లో ఎన్నో ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు కొన్ని గంటల రికార్డింగ్స్ ఎందుకంటే పర్లోకం ఎట్లా ఉంటుందో చూపించగలరు ఎవరు చూసొచ్చినారు చూడండి ఎందుకు పాస్టర్స్ ఈ వాక్యలు చెప్పలేరంటే వాళ్ళకి అనుభవం లేదు అనేసి వాళ్ళ గురించి నేను తక్కువ మాట్లాడ అనుభవం లేని వాడు చెప్పలేడు అనుభవం ఉన్నవాడు చెప్తే వాడు కూడా గొప్పవాలనుకుంటారు ఎర్ర విగుతుంది అనుకుంటాడు అహం అనుకుంటారు కానీ కాదు అది దేవుని యొక్క విధానం పర్లోకరాజాన్ని చూసొచ్చిన వాడు దాన్ని విశదీకరిస్తే పర్లోకరాజను చూడని వాడికి ఆసక్తి పుడుతుంది వాడు కూడా అందులో పోవాలని ఆశ ఉంటాడు కాబట్టి మనలో ఎంతమందికి ఆశ ఉందో నాకు తెలియదు కానీ చూడాలా పర్లు రాజ్యంలో నడవాలా ఆ వీధులలో తిరగాల ఆ బంగారు వీధులు చూడాలను అక్కడ పురాతనమైన భక్తులతో మీరు మాట్లాడాలా నాకు ఒకసారి మరి అమ్మతో నేను కలిసినట్టు నాకు కాలు వచ్చి నేను చూసినా రెండోసారి కూడా నేను పర్లు రాజ్యంలో తిరుగుతా ఉన్నా ఇటు అటు తిరుగుతా ఉన్నాను చాలా సమాచార కానీ నేను ఇప్పుడు నేను నిజంగా అవి దర్శన దగ్గర చూడడం అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ చూసిన వానికి మళ్ళా సెకండ్ టైం ఏమి ఉంటుంది విలువ దానికటి మరి లోతైన విషాలలో ఆసక్తి చూపిస్తూ ఉంటాను రాజ్యంలో ఏం జరుగుతుంది అనేది కేబిపీఎం గ్రూప్ మనం చూపించున్నాం చివరికి ఎందుకంటే వాడబాడని స్వాస్థ్యము అన్న విషయం మనకు అందరికి తెలుసు నేను తండ్రి యుద్ధకు తిరిగి వెళ్తున్నాను ఎందుకు మీ అందరి కొరకు నేను అక్కడ స్థలం స్థితిపరుస్తున్నాను లేని అడగా చెప్పేదాన్ని నేను తిరిగి వచ్చినంటే మిమ్మల్ని అందరినీ అక్కడ తీసుకపో ప్రతి ఒక్కరి గృహాలు అక్కడ ఉన్నాయి కాబట్టి సరే అక్కడ గృహం ఉండాలంటే అది కట్టుకోవాలి కదా మీరు ఇక్కడ ఏమి విప్పుతారో అక్కడ అది విప్పబడుతుంది మీరు ఇక్కడ ఏది బంధిస్తారో అక్కడ అది బంధించబడుతుంది కాబట్టి మీరు ఇండ్లు కట్టుకోవాలంటే మీ జీవితాలు చక్కబెర్చుకోవాలా తర్వాత మీకు అప్పగించబడ్డ పనిని మీరు నిర్వర్తించుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే మీరు ఆ యొక్క ఇల్లుని మీరు చూడలేరు ఆశ్చర్యం ఉంటుంది నేను చూపిస్తే ఎప్పుడు పరలోకంలో ఏం జరుగుతుందని పరలోకంలో ఒకరోజు నేను యుద్ధం జరుగుతుందని కదా పర్ పడన గ్రంథం పని రద్ధంగా యుద్ధం జరుగుతుంది చూపించిన ఆయన మరణము ఇది మన నాజీరు చేయబడ్డ జీవితానికి సంబంధించిన అంశంలో మనం చూసినమే ఆ అంశం గురించి కొంచెం దీర్ఘంగా పోదామని ఆశపడి కానీ దేవుడు నాకు ఎందుకు సడన్లీ నాకు తెలియదు ఈ పాట పాడమ పాడాల్సి వస్తుందేమో అనుకుంటున్నా ఆ సిస్టర్ అడుగుతా ఉంది పాడమని దానికి తగినట్లు వాక్యం కూడా చెప్పాల్సి వస్తుందేమో అని నాకు ఆలోపన వస్తూ ఉంది అడిగింది సిస్టర్ ఎప్పుడు కూడా నేను లో అనలేదు ఎందుకంటే నేను ఎన్నొక్క పర్యాలు మీరు చెప్తా ఉంటాను ఎవరు ఎట్లా ఉన్నా కానీ నువ్వు మటుకు ఏ క్షణంలోనైనా వాక్యం చెప్పడానికి రెడీగా ఉండాలా అంటే నీ ఉదయం ఎట్లా ఉన్నావు అనేది తెలిసిపోయింది నీ ఉదయం సిద్ధపడింటే ఈ సాయంత్రము ఈ రెడీగా నువ్వు ఒప్పుకునేవాడు ఒప్పుకునేదాన వాక్యం అని నేను ఎవరిని దూషిస్తాను కించపరచలేను ఇది ఆత్మీయ పోరాటం వాక్యం చెప్పడం అంటే యుద్ధం ఇది రాత్రి వాడు వచ్చి లేకపోతే ఎవరిని అటాక్ చేయడంటే ఇప్పుడు చూడండి శత్రువు మీద నువ్వు బాణాలు వేయకపోతే వాడు నీ మీదకి ఎందు బాణాలు వేస్తాడు వానికి నువ్వు విరుద్ధమైతేనే కదా నీ మీద వాడు బాణాలు వేసాడు నీకెందుకు రకరకాల కష్టాలు కలుగుతాయి అవన్నీ బాణాలన్నీ ఎప్పుడు నువ్వు ఇంతవరకు నాకు అన్ని ఇదే ప్రాబ్లమ్స్ బ్రదర్ ఎక్కడైనా కిరికీరి బ్రదర్ తెలంగాణ భాషలో చెప్పాలి ఎక్కడవైనా కిరికీరి బ్రదర్ అంటారు అవి బాణాలన్నీ తెలవద్దు ఉద్యోగులకు కిరికీరి ఇంట్లో కిరికెరి బయట కిరికిరి ఎక్కడవైనా కిరికిరి అంటారు భాషలో అది ఎన్ని శత్రులు నీ మీద ఇస్తున్న బాణాలు ఎందుకంటే నిన్ను వాడు అట్లా నువ్వు సేవ చేయవు ను అనేకుల వయసు సువార్త చెప్పి వాడిని రక్షణలు నడిపించవు మరణం నుండి మనుషుని బయటికి రాగ లాగ రీతిగా చేయమంటారు కదా సేవ సేవ చేయడం మరణం నుంచి మనుషులు బయటకు లాక్ అంటే జీవంలోకి లాక్ రావడం నువ్వు మనుషులకి జీవాన్ని వాక్యం అది ఆ రీతికి చెప్పాలంటే మరణ నుంచి నువ్వు లాభన వస్తున్నావు అంటే ఏంది జీవమిస్తున్నావు అంటే కదా నీకు ఇచ్చిండ బహుమానం దేవుడు ఆయన వాక్యే జీవం కాబట్టి ప్రతి దశలో అందుకే తిమది రాష్ట్ర ప్రతి ప్రతి సమయంలో నువ్వు సైనికుని వాళ్ళే అంటాడు తిమదుతనడా ప్రతి క్షణం నువ్వు యుద్ధానికి సన్నద్ధమైన సైనికుని వాళ్ళే ఉండాలంటాడు ఏ క్షణం జపాన ఏ క్షణం వాక్యం సారి వైఎంసీఏలో ఒక పెద్ద పాస్టర్ని పిలిచారు వాక్యం చెప్పడానికి చాలా పెద్ద ఫంక్షన్ అది అది వైఎంసీఏ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ అయిందన్న అదేదో ఉండే ఫంక్షన్ ఉండే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ ఫంక్షన్ అది అంటే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ అయిన వైఎంసీఏకి ఏదో వాళ్ళు సరి కాదో సం చేసుకొని పెద్ద పాస్టర్ని పిలిస్తే చెయ్యచ్చుండు పాస్టర్ అప్పుడు ఎవరు దొరకలే వారికి ఆ క్షణం నేను ఒక్కనే ఉన్నా సార్ మీరు చెప్పండి సార్ అన్నారు వాక్యం ఆ ప్రెసిడెంట్ వైఎంసీ ప్రెసిడెంట్ నేను చెప్పాల్సి వచ్చింది చెప్పండి మనలో ఏబిపిఎం గ్రూప్ ఎంతమంది ఆ దశకి ఎదిగారు ఈరోజు ప్రతి సమయంలో ఇది యుద్ధం అని తెలిసినప్పుడు ప్రతి క్షణం యుద్ధంలో ప్రభా క్షణం ప్రభా వీళ్ళకి నేను ఏం చెప్పాలి ఈరోజు ఈ వాక్యం నూట యాభై యాభై సంవత్సరాల ఆ స్థాపించబడ్డ ఈ సంస్థ ఇందులో ఇంతమంది ఉన్నారు ఇంతమంది స్టార్ ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఈ రూమ్లో వీళ్ళందరికీ నేను ఏం చెప్పాలి వాక్యం పలానా వ్యక్తి రాలేదు మళ్ళీ ఆ స్థలంలో నువ్వు నిలబెడుతున్నావు అంటే నేను ఏం చెప్పాలా నా స్థలంలో నువ్వు ఉన్నట్టు ఇప్పుడు నువ్వేం చెప్తావో నేను అదే చెప్పాలా అందరూ వాక్యం విన్నాక బ్రదర్ బ్రదర్ మీరు చెప్పిన మేము ఏమి చేస్తలేం బ్రదర్ మాకు ఈరోజు ఎంతగానో మాకు బాధ బ్రదర్ అని ఎంతమంది వచ్చి సాక్ష పశ్చతాపం వచ్చింది కాబట్టి హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ అయినా అది అది ఎందుకు దేవుని యొక్క పనిని నిర్వర్తించలేకపోతుందో వారికి అది అని చూపించాల్సి వచ్చింది అంటే నన్ను మాట్లాడండి మాట్లాడగలిగింది ఆ క్షణం నువ్వు ఎట్లా ఇది ఆత్మీయ పోరాటం ఇంటెలిజెన్స్ తోని కాదు నాలెడ్జ్ తోని కాదు వాకేం చెప్పాల్సింది ప్రత్యక్షణ నువ్వు పరిశుద్ధాత్మ సహవాసంలో ఉండాలా పరిశుద్ధాత్మంతో నువ్వు మాట్లాడుతుండాలా ఆయన స్వరం వినేటట్టు నిన్ను నువ్వు ట్రైన్ చేసుకోవాలా ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఈరోజు అదే జరుగుతుంది ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉండే తెల్లవారుజామున నేను సాధారణంగా ఫైవ్ ట్వంటీకి ప్రేయర్ స్టార్ట్ చేస్తా సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ వరకు కంటిన్యూస్గా మీదనే ఉంటా ప్రేయర్ అంతా అయిపోయినాక అప్పుడు సిక్స్ ట్వంటీకి సిక్స్ సారీ సిక్స్ ఫార్టీకి అట్లా లేస్తా లేసి అప్పుడు బ్రష్ చేసుకొని కిటికీలనేది చేసేసి ఇంకా పోయి మిల్క్ తీసుకురావడము ఇక ఆరు రొటీన్ పనులు చేసుకుంటున్నాను షార్ప్ సెవెన్ థర్టీకి బయటపడతా అటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో నాకు సడన్లీ నేను ఫైవ్ ట్వంటీ వేసిన అర్జెంట్ పని పని చేసుకుంటా నేను మర్చిపోయినా యాక్చువల్గా కంపల్సరీ సిక్స్ ఓ క్లాక్ లోపల నేనంటే ఫైవ్ ట్వంటీకి మోకళ్ళ మీద ఉన్నానంటే షార్ప్ సిక్స్ ఓ నేను ఎట్లన్నా అనాయింటింగ్ పొందుకోవాలి ఎవ్రీడే లేకుంటే నేను డే అంతా నేను ఏం పని చేయలేను ఎవరికి నేను ఏ సలహాలు ఇవ్వలేను నా బరింత అది ఖచ్చితంగా ఆ సిక్స్ మూములు దాటుతుంటే నేను ప్రేయర్లో ఉండాలి ఆ టైంలో నేను నాన్ స్టాప్ దేవుణ్ణి భాషలలో ప్రార్థిస్తూ ఉంటాను అయితే ఈరోజు చాలా అర్జెంట్ పని ఉంది ఈ పని కాకుంటే నేను కష్టమవుతుంది నేను ఫైవ్ ట్వంటీకి ప్రేయర్ స్టార్ట్ చేయలే చేయకుండా ఆ కంప్యూటర్ పని చేసుకుంటా కూర్చుంటే సడన్లీ ఫ్లాష్ ఒక థాట్లా చెక్ చెక్ చెక్ చేస్తే ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ అయింది టైం అంటే అట్లా గుర్తు చేస్తాడు పరిశుధాత్మ ఇమ్మీడియట్లీ క్లోజ్ చేసి పడేసి పోయి మోకాళ్ళ మీద ఉన్నా ఉంటే సిక్స్ ఓ క్లాక్ ఆ ట్రాన్స్లేషన్ టైం అంటాం దాన్ని గతంలో చూపిస్తాను నేను మీకు ఎందుకు ఫోర్ టైమ్స్ ప్రేయర్స్ చేయాలనేది ఆ ఫోర్ టైమ్స్ బైబుల్లో వాక్యాలని నేను మీకు గతంలో చూపించలేదు కానీ ఒకరోజు చూపిస్తాను ప్రతిరోజు అపోస్తలలో తొమ్మిది గంటలకి దేవాలయం ప్రార్థన చేస్తారు అని చూపిస్తూ అపోస్త దాని తర్వాత మూడు గంటలకి దాని తర్వాత మళ్ళా సాయంత్రం ఆరు గంటలకి ధాన్యాలు గ్రంథం చదవండి అని కూడా రద్దు చేస్తాడు గంటలకి మూడు గంటలకి ఆరు గంటలకి తొమ్మిది గంటలకి ఈ టైమ్స్ అలా వాళ్ళు ప్రార్థనలు చేస్తుంది వాటికి సంబంధించిన వాక్యాలు ఉన్నాయి నేను ఇప్పుడు ఏం చూపించను కానీ నేను క్లూస్ ఇస్తా ఎవరికైనా దొరుకుతా వెతుకోండి లేదంటే నేను ఎప్పుడైనా ఒకరు చూపిస్తా వాక్యం ఎగ్జాక్ట్లీ అది సిలువని సూచిస్తుంది అన్నట్టు పన్నెండు ఆయన తలని సూచిస్తుంది ఆరు గంటలు ఆయన కాళ్ళకి సూచన ఆయన కాళ్ళ దగ్గరికి రావాలన్న కాబట్టి దొంగలు ఇద్దరు లెఫ్ట్ రైట్ మూడు గంటలకు ఒకడు తొమ్మిది గంటలకు ఒకడు మీ జీవితము ఎటువంటి దొంగలాగుందో పరిశీలించుకోమని చెప్తుంది మూడు గంటల ప్రార్థన తొమ్మిదో గంటల ప్రార్థన ఎగ్జాక్ట్లీ ఆ టైమ్స్ అలా ఏం జరుగుతుందో నేను గతాన్ని చూపించడం మీకు ఒకానొక సమయంలో ఆకాశము దేవుడు తన దూతలు అందరూ సమూహ అందరూ కలుసుకున్నారు అందరూ కలుసుకోరు ఎవడి ప్రపంచంలో వాడే ఉండాల భూమి ఉండాలా నీ దేశంలో నువ్వే ఉండాలా అమెరికాలో ఉన్నట్టు ఉండాలా పరలోకంలో మూడో ఇక్కడ రెండవ పరలోకంలో ఏ దూతలు ఏ ఏ ప్రాంతాల్లో ఉండారో వాళ్ళు అక్కడే ఉంటారు ఆ మూడవ ప్రాంతంలో మన ప్రభు ఉంటాడు అక్కడ సరాఫ్ లేని చుట్టుకొని ఉంటారు కానీ ఒకనొక టైంలో ఆకాశం తెరబడతామని చూసినాము సెఫన్ కాలంలో చూసినాము యోగ గ్రంథాలు చూస్తాము ఆ టైమ్స్ ఆయన శిలో ద్వారా అది ఒకనొక దినం కాకుండా ఎవ్రీ డే దేవుడు మనకు అవకాశం ఇచ్చింది ఆ టైంలో నువ్వు ప్రేయర్ చేస్తే నీ బ్లెస్సింగ్స్ దిగొస్తాయి నీ హీలింగ్స్ వస్తాయి నీ ప్రాస్పెరిటీ వస్తుంది నువ్వు ఏమేమి పోగొట్టుకున్నావో అవన్నీ నీ రీ అది నేను సీక్రెట్ కనుక్కున్నా కాబట్టి నేనన్నీ సీక్రెట్స్ కనుక్కొని పాటించి మీకు చెప్తాను అన్నట్టు వాడి అనుభవాలు నేను రుచి చూసినాక కాబట్టి ఆ ఓపెనింగ్ టైంలో నువ్వు మొక్కల మీద ఉండాలా ఆ గేట్స్ ఓపెన్ అయ్యే టైం హెవెన్లీ గేట్స్ ఓపెన్ అయ్యే టైంకి నువ్వు ఎగ్జాక్ట్లీ ఆ టైంలో ప్రార్థనలో కూర్చున్నప్పుడు నీ ఆత్మ అక్కడికి వెళ్ళిపోతుంది నువ్వు ఇక్కడే ఉంటావు కానీ నీ ఆత్మ అక్కడ వెళ్ళిపోతు పోయి ఆ సముఖంలో కౌన్సిల్ అంటాం దాన్ని డివైన్ కౌన్సిల్ అంటాం ఇంగ్లీష్ లో ఆ సముఖం దేవుడు తన దూతల సముఖంలో పోయి నువ్వు కూర్చుంటావు అక్కడ ఎందుకంటే నువ్వు రక్షణ పొందిన వాడవు రక్షణ పొందిన కాబట్టి ఆయనకి స్త్రీ పురుషులు భేదమే లేదు ఏసుకి ఆ టైం నువ్వు అక్కడ పోయి కూర్చోని సంభాషించి మళ్ళీ కిందికి వచ్చి నీ సేవ నీ కొనసాగిస్తూ ఉంటావు మనుషులని ఆ యొక్క పరలోకానికి సిద్ధపరచాలి నీ పిలుపు అదే నీ పరిచయం అదే రెండు రెండు గొర్రెలకు నువ్వు సువార్త చెప్పాలా బయట ఉన్నాయి అవి రక్షణ లేనివి లోపల ఉన్నాయి రక్షణ ఉన్నాయి అనుకుంటున్నాయి కానీ అవి రక్షణ పోగొట్టుకుంటున్నాయి గొప్ప జనం బాధ్యత డబుల్ ఫోల్డ్ బాధ్యత టూ టైమ్స్ నీకు బాధ్యత అనుగ్రహించబడ్ నువ్వు చేసుకోవాలా అన్ని పనులు చేసుకోవాలా కానీ ఇది నువ్వు కొనసాగించుకోవాలా అయితే నేను ఏం మీకు ముఖ్యంగా చెప్పాలని ఆశపడుతున్నానంటే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం లాంగ్ రికార్డింగ్స్ ఉన్నాయి మనీ గతంలో ఎన్నిసార్లు ఉన్నాయో రికార్డింగ్స్ ఆరు రిలీజ్ అయిన రికార్డింగ్స్ ఇవన్నీ ఆరు వేలలో వాక్యం బయలుపరిచిండు అని రిలీజ్ చేసినాను కూడా ఎన్నో రికార్డింగ్స్ ఉంటాయి చాలామంది పర్లో కాకపోతే చాలామందికి ఒక ఆశ్చర్యం ఉంటుంది ఏందో తెలుసా నేను చెప్పిన కూడా గతంలో ఏంటంటే పర్లోకం పోతే కొందరు ఆశ్చర్యపోతారు కొందరు నేను చాలామంది ఆశ్చర్యపోతారు పర్లోకం పోయినాక కూడా ఇంతటి నేను పర్లోకంలో నున్నానా నరకంలో నున్నాను అని ఒక తలం ఎందుకో తెలుసా మనము ఇక్కడనే చూస్తాం ఈ చివరి తీర్పు సమస్త సృష్టి మొత్తం ఆ ఆయన సముఖంలో నిలబడి ఉంటుందంట సమస్త సృష్టి అంటే దూతలు ఆ రకరకాల జీవులు మనం నీర్చుతాం ఏహెచ్కల్ గ్రంథంలో వింత రకంగా ఉంటాయి జీవులు మనకి ఏంటంటే కేవలం మనిషిలాగా కనిపించాలా జీవులు దూతలు మనుషులాగా ఉంటారు అనుకుంటారు కాదు నేను ప్రూవ్ చేసిన ఈసల్ల మీరు ఉంటారు వింత రకమైన వైద్యురాలు రత్నాలు వజ్రాలు వజ్రాలు కాదు రకరకాల రాళ్ళు విలువగల రాళ్లతో చేపడ్డ జీవులు దూతలు భూమి మీద ఉన్న నువ్వు ఈ మాంసం ఉన్నది నీకు అంతేగాని వాళ్ళకు మటుకు అక్కడ వాళ్ళ శరీరాలన్నీ రాళ్ళు దగ్గదగ మెరుస్తా రాళ్ళలాగా ఉంటాయని వాక్యం చివరికి ఆశ్చర్యం ఏంటంటే మన ప్రభు కూడా ఎర్ర ఆ యొక్క జ్యువెల్సా ఏంది రాళ్ళు ఎర్ర విలువగల రాళ్లలాగా శరీరం అని చూపించిన మీకు వాక్యం దానివల్ల చూస్తాం కదా దాని మీద నలుగుస్తున్నాం ఏ సూపర్వేట్లా కనిపిస్తున్నాం కదా ప్రభావం కదా కూడా నేను చూపించిన ఆయన బాడీ అంతా రాళ్లలాగా ఉంటుంది అని అదొక ఆ సృష్టి అటువంటిదే పరిలోకంలో భూమి మీద ఉండే సృష్టి మొత్తం ఈ మాంసము రక్తము ఎముకలే అంతే డిఫరెన్స్ కానీ ప్రతి దేవదూతకి మనుషులకు దురల ఆశ ఉంటుందంట నేను ఇప్పుడు ఏం చెప్పాను వాక్యాలు క్లూస్ వదిలేస్తున్నా మీకు అందరికంటే అట్లనే దయాలకు కూడా మనుషుల్లో దూరాలన్న ఆశ ఉంటుంది ప్రతి జీవికి ప్రతి ఆత్మకి మనిషి అంటే ఎంతో ఇష్టం మనుషులకు వచ్చి కూర్చొని ఆశ ఎందుకంటే దేవుడు మనిషిని అట్లా తయారు చేసిన నేను ఎంతో విశాలంగా ఉంటుంది వాడి హృదయమని విశాలంగా అంటే వాడు మంచడానికి కాదు విశాలంగా ఉంటుందంటే వాళ్ళు ఎన్న దురాత్మలు కానీ దేవుని ఆత్మ కానీ వచ్చి కూర్చోగలదు నేను చూపించిన బాప్తిజం ఇచ్చి వ్యూహానులో రాబు ఏలియా ఇతడే అన్నాడు ఏసు ప్రభు అంటే బాప్తిజం ఇచ్చి వ్యూహానులో తన ఆత్మ కాకుండా ఏలి ఆత్మ కూడా ఉందని చూపించిన వాక్యం అయితే ప్రటన గ్రంథము ఇరవై అధ్యాయం అంత ఆ యొక్క పర్లోక రాజ్యానికి బోధ అంతట నేను క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిని చూచి తినంటే చాలామంది నిజంగా చెప్పండి కృత్తాకాశం అంటే ఈ పాత ఆకాశం గతించిపోతుందా ఎట్లా గతించిపోతుంది చెప్పండి అది ప్రకృతి సంబంధమైన కాదు మనకు తెలుసు మొదటి ఆకాశమును మొదటి భూమిని గతించను సముద్రమును ఇక లేదు కాబట్టి క్రొత్త ఆకాశము భూమి పాతవి ఎందుకు గతించినాయి పాతవి కంపల్సరీ గతించాల్సినయే పాతవి అన్నీ శారీరకమైనవి క్రొత్తవన్నీ ఆత్మీయమైనవి అయితే యోహన భక్తుడికి దర్శనంలో క్రొత్త ఆకాశం కనిపిస్తుంది నిజంగా చెప్పండి కృత ఆకాశం అంటే అది ఎట్లుంటుంది ఇప్పుడు ఎప్పుడున్న ఆకాశాన్ని దానికి ఎట్లా వ్యత్యాసాలు ఉంటాయి ఆకాశం ఎప్పటికైనా ఆకాశమే కదా ఇది ఆత్మీయమైన బోధ ఆయనకి ఆకాశం ఎట్లా కనిపిస్తుందంటే అది ఒక గొప్ప సమూహంలా కనిపిస్తుంది ఆత్మల సమూహం నువ్వు పైకి చూస్తే ఆకాశంలో ఏం కనిపిస్తుంది మా అబ్బులు కనిపిస్తూ మబ్బులు దేవుని బిడ్డలు అని కూడా నేను చూపించిన వాక్యం అది ముఖ్యంగా మొదటి కృష్ణ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహార వచ్చంలో మనం చూస్తాము పదహార వచనం తర్వాత చూస్తాం అది మేఘం మేఘముల మీద అనుంది కదా కొన్ని ప్రాచీన పత్రికలలో మేఘముల యందు అనుంది అక్కడ వాక్యం మేఘాల మీద వండిలో పడలేడు మేఘంలో ఎంత కూడా వడిల పడలేడు ఎందుకంటే మేఘము ఎయిర్ప్లెయిన్లో పోతుంటే తెలుస్తుంది మీకు మేఘం అంటే ఒక గాలి ఒక దుమ్ములాగా ఒక దుమ్ము అంతే దాన్ని పట్టుకోలేరు దాన్ని నెల మీద వండిలబడ్డాడు అందులో కేవలం వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి అంతే దానికి గాలి తగిలినప్పుడు అది మల్ట్ అయి ఆ నుంచి వర్షం పడుతుంది అంతే తేడా మేఘముల ఎందు అన్నప్పుడు స్ట్రాంగ్ నెంబర్స్ చెప్తాడు మేఘములంటే రక్షింపబడ్డ వారే దేవుని యొక్క సమూహము మేఘం తర్వాత హిబుల్ రాసిన పత్రికలో సాక్షి సమూహం గురించి మాట్లాడుతూ పోలంటాడు ఇంత సాక్షి సమూహము మేఘముల మేఘము వలె మనల్ని ఆవరించినందున అంటాడు కాబట్టి మనము ఆ సులువుగా చిక్కుబాడు పాపం నుంచి తప్పించుకోమంటాడు కాబట్టి గొప్ప సాక్షి సమూహమే మేఘము అనంత తేటగా చెప్పింది పౌలు కాబట్టి మేఘముల ఎందు అంటే దేవుడు తన సాక్షి సమూహాన్ని వెంట పెట్టుకొని వస్తున్నాడనేది ఆ వాక్యం చాలా మంది ఏమనుకుంటున్నట్టు చూడు మేఘాల మీద వస్తున్నాయినా నువ్వు కూడా మేఘములందు అంటే గొప్ప సాక్షుల సమూహంలో నువ్వు తీసుకు ఆయన సన్నిధికి చేరుతావు అనేది వాక్యం కానీ దాని ర్యాప్చర్ అనుకుంటున్నారు పీచో ఎందుకు ర్యాప్చర్ కాదంటే నేను రుజువు పరిచిన ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను అది లాస్ట్ ట్రంప్ అంటాం దాన్ని ఏడవ బూర అది సమాప్తమైనది అంటారు ఏడవ బూరకు ఏడవ బూర అంటే లాస్ట్ బూర లాస్ట్ బూరకి అందరూ ప్రభు సన్నిధి చేరుతున్నారు కానీ ర్యాప్చర్ బోది ఏం తెలుసా మొదటి బూరకే మొదటి బూరకి ముందే ర్యాప్చర్ అయిపోతుంది అంటే శ్రమల ఆరంభం నేను శ్రమలు చూడనంటారు కదా శ్రమలు చూడకుండానే నేను వెళ్ళిపోతా పైకి అనుకుంటారు అది మొదటి బూర అన్నట్టు కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే లాస్ట్ బోర వరకు మనుషులు ఉంటారు అన్నది అక్కడ తెలుసిన రాష్ట్ర పత్రికలు చివరి బోర అంటే ఏడో బోర వరకు ఇక్కడ ఉంటారు మనుషులు కానీ ఎప్పుడైతే వాళ్ళు ఏంది మనం ఎంత అనుకుంటే ఇక్కడ శ్రమల కాలంలో ఉండిపోయినాం అరే ఎంత పని అయిపోయిందని అప్పుడు మేరే మేము అని అప్పుడు బాధపడతారు వాళ్ళు మనం మటుకు దేవుడి బిడ్డలు మోసపోలేరు ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నాడు అన్నాడు మాత వారు తిన్నారాద్యంలో అది నీ బాధ్యత నువ్వు చూసుకోవాలా నువ్వు మోసపోకుండా నిన్ను నువ్వు అది నీ విధానం దేవుడు ఏం చేయడు దేవుడు ఎప్పుడు కాపాడతాడు చెప్పండి ఆయన వాక్యంలో ఉన్నంత వరకే బాగా కాపాడతాడు అంటే సత్యంలో ఉన్నంత వరకు నేను కాపాడతాడు కాబట్టి పాత ఆకాశము పాత మీకు తెలుసు లక్ష మందికి సాదృశ్యం భూమి అంటే గొప్ప జనసమూహానికి సాదృశ్యం అంటే కింద కూర్చొని పాటలు విని పాటలు పాడి వర్షిప్ చేసుకొని వాక్యం వినేసి ఇంటికి వెళ్ళిపోయి చికెన్ బిర్యానీ తిని పండుకుండేవాళ్ళు అన్నట్టు ఆకాశవాసులు ఎప్పుడు ఆహారాన్ని త్యాగం చేస్తూ ఉంటారు ఉంటారు వాళ్ళు వాళ్ళకి చికెన్ బిర్యానీ ఇష్టం త్యాగం చేసుకుంటారు వాళ్ళు అది ఇంకొకరికైనా పెట్టేస్తారు కానీ వాళ్ళు తిన్నారు తుదనంత ఉపాసముడి సాయంత్రము పంచభక్ష పరిమాణాలు తినరాళ్ళు సాత్వికమైన ఆహారం డే డానియల్స్ ఫుడ్ అంటాం ఇంగ్లీష్లో దానియలు ఆహారం అంటాం లేక షద్రగ్ మిషక్ అగ్గిపెద్దుల ఆహారం అంటాం షాకాదులు కదా దాని పేరు ఆహారం పేరు శాకాదులు తింటాం మనం ఎప్పుడన్నా నువ్వు ఆత్మీయ పోరాటంలో విజయం పొందుతేనే ఆ రోజు నువ్వు చికెన్ బిర్యానీ తినాలని స్ట్రిక్ట్ గా చెప్తాను మనుషులకు ఎవరైనా బాప్తిజం పొందితే ఆ రోజు పండుగ చేసుకోండి ఉత్తప్పుడు పండుగ చేసుకోవడం బేస్ట్ అని నువ్వు విజయం పొందినావు కాబట్టి పండుగ చేసుకుంటే అది విధానం ప్రభు మనకి అటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించాలి కదా కాబట్టి కృతాకాశమ కృత భూమి అంటే ఇప్పుడు చెప్పండి ఆకాశవాసులు ఎవరు భూనివాసులు ఎవరు పాత భూమి క్రొత్తగా మారాలా అది అంటే గొప్ప జన సమూహం అంతా మార్పు చెందాలా ఆచార పెద్దలైన జీవితాన్ని విడిచిపెట్టి సరసత్తులకు రావాలా ప్రముఖులకు పరిగెత్తాలా లక్ష నలభై మంది ధీమాగా ఉండరు క్రొత్త ఆకాశం అంటే అర్థమైంది వాడు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంటాడు ఎందుకంటే నేను చూపించిన లక్ష మందిలో మూడు రకాల గుంపులు ఉంటాయనేసి తిరిగి ఒకడు ముప్పదంతల్లో ఒకటి అరవదంతలు ఒక నూరంతలు ఫలించేవాడు కాబట్టి మన గ్రూప్లోనే ఈ మూడు గ్రూప్స్ ఉంటాయి మళ్ళా ఒకడు ముప్పదంతలే ఫలిస్తాడు వాడి జీవితం అంతం ఒకడు అరవదంతలు ఫలిస్తాడు ఒకడు నూరంతలు ఫలిస్తాడు నేను నూరంతలు ఫలించాలని ఆశపడుతున్నాను దాని కొరకు నేను ప్రయాసపడతాను ఎందుకంటే ఎవరికైనా జీవితము ఒకటే అవకాశం నేను అట్లా గాలికి విడిచిపెట్టాను జీవితాన్ని చెప్తున్నానంటే నేను పాటించగలుగుతున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను లేకపోతే వేస్తారకుండా అయితే ఉదయం పూట ఘంటే ప్రార్థించమంటే గణ ప్రార్థించాల్సిందే నీకు విడుదల కావాలని నీ వి నీ విశేషమైన కార్యక్రమాలు నేను చెప్తున్నా ఎప్పుడైతే నేను ఈ వన్ అవర్ ప్రేయర్ నాన్ స్టాప్ నాన్ స్టాప్ భాషల్లో ప్రార్థించడం నేర్చుకున్న ఎవ్రీ డే లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నడుస్తుంది ఎన్ని జీవితాలను ఆగిపోయినాయో అన్ని ఓపెన్ అప్ అయిపోయినాయి నా ఎన్ని ఆటంకాలు వచ్చినాయి అన్ని ధర్మి వేసిండ్రు దేవుడు ఎక్కడ అడుగుపెడితే అక్కడ గజ గజ వణుకుతారు మనుషులు అంటే వాళ్ళు వణకాలని వాళ్ళు భయపడాలని కాదు అసలు అతను మాట్లాడాలంటే భయపడతారు మనుషులు అంటే ఇది ప్రకృతి సహజమైందా ఆత్మ ఆత్మకి సంబంధించిందా వారి ఆత్మ వణుకుతుందన్నట్టు నా ఆత్మ దగ్గరకు వస్తే ఊహించుకోండి ఇంకా నెక్స్ట్ లెవెల్స్ ఎట్లుంటాయి మనకి కొంతమంది విడిచిపెట్టేసేరు స్టార్ట్ చేసి విడిచిపెట్టద్దు కాంప్రమైజే కావద్దు ఈ లోకంతో నాన్ స్టాప్ వన్ అవర్ చేయి చూడండి ఎవ్రీడే అప్పుడు మీకు గెలిస్తే మీ సేప పరిచయాలు ఎట్లుంటాయో దుష్టశక్తులు గజి గజ వణుకుతాయి నువ్వు అడుగుపెట్టావు అంటే ఎందుకంటే నువ్వు ఆత్మలో వాటికంటే హైయెస్ట్ లెవెల్కి ఎదిగినా అని అంటే నువ్వు మోర్ పవర్ఫుల్ అన్నట్టు వాటికంటే ఇప్పుడు రెండవ వచనం ప్రటన గద్దాం ఇరవై ఒకటి వచనం ఇక్కడనే ర్యాప్చర్ బోధ ఎంత అబద్ధమో నేను రుజుపరుస్తాను అలాసారి చేయండి మరియు నేను నూతనమైన ఎరుసులేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యద్ధ నుండి దిగి వచ్చిట చూచిస్తుంది నువ్వేమో పైకి పోతా అంటున్నావు చాలా మంది ఏమంటే లేదు బ్ర ను ఫస్ట్ పైకి వెళ్తావు మళ్ళా కిందికి వస్తావు అది మెంటల్ తనం ఒకసారి పైకి పోయినాక మళ్ళా కిందికి వస్తావు నువ్వు కింది నుంచి పైకి పెట్టాన్ని కదా యాకబురు నిచ్చెన గురించి నేను గతంలో చూపించిన ఒకరోజు మీకు యాకబురు నిచ్చెన యాకబు కలిగిన కళలో ఆయన నిచ్చెన చూస్తున్నాడు ఆ నిచ్చెన కింది నుంచి దూతలు పైకి ఎక్కుతున్నారు పై నుంచి కిందికి దిగుతలేరు ఆ నిచ్చెన కింది నుంచి పైకి ఎక్కుతున్నారు మనుషులు ఆ దూతలు పై నుంచి కిందికి కాదు ఆయన ఆత్మ ఎప్పుడు తప్పు పనిచేయడం నాకు తెలుసు ఎక్కడ కూడా మోసగించడం అని నాకు తెలుసు ఎన్నిసార్లు వెతికిన వాక్యాలలో ఎక్కడ కూడా ఒక్క మిస్టేక్ అనిపించదు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది దేవుని వాక్యం అందుకు మనం దేవుని వాక్యాన్ని అపరిమితంగా ప్రేమిస్తాం అంటే ఏదో ఆచారబద్ధంగా చదువుకుంటే వెళ్ళిపోయేది కాదు ఇప్పుడు నేను నీకు చూపిస్తున్న విధానంగా చదవాలా ధ్యానించాలా కృతాకాకర్షం కొత్త భూమి ఏంది ఇది భూమి ప్రకృతి సహజమైందా ఆత్మీయమైందా పాతది పాత అంటే నిజంగా ఈ భూమి కాలిపోతుందా మహావేంద్రంతో పేతులు నిజంగా కాలేదు భూమి మహావేంద్రంతో కొన్ని హీరో శ్రీమా మీద బాంబులు మనకు తెలిసి సొదమా గుమరం మీద కూడా పడ్డాయి బా బాంబులు పై నుంచి పరలోకం నుంచి అగ్నిగంధకములు అంటే బాంబులే కదా సల్ఫర్ ఉంటుంది అందులో సల్ఫర్ అంటే అటం బాంబులా సల్ఫర్ ఉంటుంది మన పిల్లలు కాల్చే రోడ్ల మీద దీపావళి పండుగ ట్యాంక్ అండ్ అటం బాంబులు సల్ఫరే ఆ బత్తి ఉంటుంది చూడు కలిగి వెలిగించే బత్తి దుస్తున్నా కలుతుంది అది సల్ఫర్ ఉంటుంది అందులో సల్ఫర్ అంటే సూర్యకరం అంటాం తెలుగులో కరెక్షన్ చేయండి దాన్ని అగ్ని గంధకములు పడ్డాయి మొత్తం కాల్చేసినాయి భూమిని కానీ భూమి ఇంకా ఉంది కదా అక్కడ కిరసీమ నాగాశక్తి మీద న్యూక్లియర్ బాంబ్ హైడ్రోజన్ బాంబ్ వేసాడు హైడ్రోజన్ బాంబ్ వేసినప్పుడు అది మొత్తము మెల్ట్ అయిపోయింది అది కానీ ఇప్పటికి ఉంది కదా భూమి ఆ ఏరియా ఎప్పటికీ పోదు ఆయన సృష్టి ఈ భూమి అడుగుతుంది ప్రభా నేనేం చేసినా ప్రభా నన్నెందుకు మెల్ట్ చేసినామంటే తెలుసు ఎందుకంటే భూమి యొక్క జీవని నేను మీకు రుజుపరిచిన దిశ వాటి అదొక జీవి అది నోరు తెరిచి ఎవరిని మింగింది చెప్పండి దాతాను కొరహుకుమార్లను కదా మింగేసింది అది అది ఒక జీవి నువ్వు మాట్లాడితే అది పంటని ఇస్తుంది నీకు నువ్వు ఆత్మీయ అది వింట నీ మాట లేకుండా అది పేరు కూడా ప్రతి చెట్టు ఒక జీవి ప్రభు నోట నుంచి వచ్చిన ఈ మాటల నుంచి అవి వింటాయి నీ మాటలు నువ్వు సావద్దు అంటే సావద్దు అంతే కాబట్టి దేవుని ఎద్ద నుండి దీవస్తుంది ఇది పర్లోక రాజ్యం నూతన ఎరశల్యం ఆ పరిశుధ పట్టణం చాలా మంది కింద ఉరశల కొరకు ప్రవేశపడుతున్నాయి ఈరోజు ఈ జోళ్ళు అక్కడ ప్రభు లేడని అక్కడ మన ప్రభువు శిలివేయబడిన కూడా నేను చూపించిన ఉపమాన రీతిగా దానికి సుదమా అనే పేరు అని ఉంది వాక్యం చూపించినేను ఈ లోకంలో ఎరశిలేంకి ఉపమాన రీతిగా సుధమా అనే పేరు ఉంది అంటారు ప్రాణ వాక్యం సుధమా గుమర అక్కడ ఎక్కడో ఉండేది మైదానంలో మోయాబు మైదానంలో అని చూస్తాం అన్న వాక్యం కానీ ఎరశిలేమే సదమా గుమర తయారైంది ఎండి టైమ్స్ అనేసి మనం ప్రాణ గందలో వాక్యం దాని కొరకు మనుషులు పరిగెత్తున్నారు పిచ్చర్లు పోయి అక్కడ ముర్కి నీళ్లు తాగొస్తున్నారు ఎందుకంటే ఏస్పం వీళ్ళు పాప్సం పొందిండు బ్రదర్ ఇది పరిశుద్ధమైన నీళ్లు బ్రదర్ అన్ని బట్టలలో నింపుకొని పిచ్చి మురికి నీళ్ళు తాగిస్తున్నారు డబ్బులన్నీ వేస్ట్ చేసుకో ఆ దేశానికి టూరిజం అని మొత్తం డబ్బులు ఇస్తున్నారు క్రిస్టియన్స్ ప్రపంచం నుంచి అక్కడ మన ప్రభు లేడు మన ప్రభుని చంపంటారు అక్కడ నువ్వు అక్కడికి డబ్బులు ఆ దేశం మీద ఒక్క పైసా నేను పెట్టను పేదరికప్పు దేశాలకు ఏమైనా నేను ఇస్తానే మా పైసలు కానీ ఆ దేశానికి ఒక్క పైస నేను ఇవ్వను ఎందుకంటే మన సహోదరులను చంపింది అది మన పితరులను చంపింది అది మన తండ్రులను చంపింది అది ఆ దేశం దానికి నేను ఒక్క పైస ఇవ్వాలి అవునవి మనం ఎరుస ఎరుసలేము సమాధానం కొరకు ప్రార్థించమని వాక్యం చెప్తుంది కదా కీర్తల గ్రంథంలో ఇక్కడుంది కదా ఈ ఎరుశులం గురించి ప్రార్థించమంటుంది దేవుడు ఎరుశులం యొక్క సమాధానం కొరకు ప్రార్థించండి అంటే ఏ ఎరుశులం గురించి మాట్లాడుతున్నాడు ప్రకృతి సాధ్యమైన ఎరుశులంగానే కాదు అది దొంగల గుహగా మారిందని కూడా చూపించింది దేవుడు మనం ప్రార్థించాల్సింది పరమ ఎరుశులం గురించి క్రైస్తల గురించి వాళ్ళు హింసింపబడుతున్నారు చంపోతున్నారు సత్యం తెలివక వాళ్ళు చనిపోతున్నారు నరకానికి పోతున్నారు వాళ్ళని లాక్కొని నీ ప్రార్థన దాని కొరకు వాళ్ళ కొరకు వాళ్ళ సమాధానం కొరకు క్రైస్తవులకి సమాధానం కలుగును గాక అన్న ప్రార్థన నేను వాటికెళ్ళి రావాలి ఈరోజు నుంచి ఎందుకంటే పరమయర్షులు ఏమంటే క్రైస్తవులు కాబట్టి ఇస్రాల్ కాదు అసలైన ఇస్రాయిల్ ఇంతమంది చెప్తారు మూడో వచనం లేముగా అప్పుడు ఇదిగో దేవుడి నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారి కాపురం ఉండును వారు ఆయన ప్రజలయందురు ఉందరు దేవుడు తానే వారి దేవుడై వారికి తోడై ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను నాకు ఇష్టమైంది ఏంటంటే మరణం ఉండదు నువ్వు సాబవు ఈ వాక్యం నాకు నచ్చలేదు బ్రదర్ నువ్వు చెప్పాడు ఎందుకు సావరు బ్రదర్ అందరూ చస్తారు బ్రదర్ అది నువ్వు నేర్చుకున్న బోధ కానీ నేను నేర్చుకున్న పోదా ఇది మరణం ఇంకా ఉండదు నా రాకడా పరయంతరము యోహాను ఉండాల్సి వస్తే నీకేంది అన్నాడు పేరు తిరుతాడు అంటే యూహాను ఇంకా బతుకుంటా బ్రదర్ బతుకుంటూ ఎక్కడ ఏ ప్రపంచాల దిరుతుండైనా భూమి మీద పని అయిపోయింది ఇంకెక్కడ తిరుగుతుండో హానోకు పోలేదా ఆయన ఎక్కడెక్కడో తిరిగి సేవలో నేనేం చెప్పాను అది వాటి గురించి ఇప్పుడు ఆయన ఎక్కడెక్కడ పోయండి ఎవరెవరితో మాట్లాడం అవన్నీ నేను తెలుసుకున్నా ఏం మాట్లాడినో కూడా నాకు తెలుసు మీరు లిమిట్ చేసుకున్నారు కాబట్టి మీ దైవికమైన జ్ఞానాన్ని మీ లిమిట్కి తగినట్లే ఉండేది అది గిన్నె నిండి దొరలుతేనే కదా ఇవన్నీ తెలిసాడు ఇవన్నీ నేను చూపించలేను కానీ ఒక్క విషయము ఆ పటనము ఎట్లా ఉంది అనేది పదకొండో వర్షంలో ఉంది అయితే ఆత్మవశుడినై నేను ఉండగా అని కింద పైన ఉంది పదవశంలో నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయింది ఇదే శివను పర్వతం మీకు ఈ సీక్రెట్ అర్థం కానివచ్చు దావిద్రరాజు ప్రార్థనలో ఉంది ఆయన పరిశుద్ధ పర్వతము అంటే ఏమనుకుందా యోగ్యత పరిశుద్ధమైన హృదయము పవిత్రమైన హస్తాలు కలిగిన వాడే తప్ప ఎవడు ఎక్కలేడంట అక్కడికి అదొక సీక్రెట్ కాబట్టి ఇప్పుడు ఆత్మవాచుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి ఎరచలేము పరిశుద్ధ పట్నము దేవుని మహిమ కలితాయి ఇప్పుడు చూడండి పరలోకం నుండి పరలోకం దేవుని యొక్క నుండి దిగివచ్చిన నాకు చూపాను గొప్ప పర్వతం మీద తీసుకుపోయి కూర్చోబెట్టిండు అక్కడుంటేనే కనిపిస్తుంది లేకుంటే కనిపి ఊహించుకోండి నువ్వే ఆ పర్వతం మీద కూర్చున్నావు ఇప్పుడు ఇప్పుడు దిగుతుంది పల్లవరాజ్యం పైనుంచి ఎట్లుంటుంది కదా పల్లవరాజ్యం ఇక్కడ రాసిండు దాని అందరి వెలుగు ఎట్లా ఉందంట దగదగ మెరిగి సూర్యకాంతం వంటి అమూల్య రత్నంను పోలి ఉందంట ఆశ్చర్యం ఇప్పుడు ఊహించుకోండి కళ్ళు మేసుకొని చూడండి ఆ వెలుగు ఎట్లుందో మీరందరూ చూడాలి ఆ వెలుగు జాగ్రత్తగా మీరు ఈ సూర్యకాంతం వంటి అమూల్య సూర్యకాంతం అంటే ఎవరు తెలుసు చెప్పండి సూర్యకాంతం వంటి అమూల్య రత్నం దాని వెలుగుంది అక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఎవరు రత్నం అమూల్య రత్నం ఎవరు తర్వాత పని ఆ పట్నం ఎత్తైన గొప్ప ప్రాకారమును గొప్ప ప్రాకారం ఆ పట్టణానికి చుట్టూ 12 గుమ్మములను ఉండేను అంటే పన్నెండు గేట్స్ ఒకటి కాదు రెండు కాదు పన్నెండు గేట్స్ ఉన్నాయి ఆ యొక్క పట్టణానికి పర్లోక రా పర్లో ఒక రాజ్యంలో ఉండే పట్టణం ఆ గుమ్మముల యొక్క ఇద్దరు దేవదత్తలు అంటే ట్వంటీ ఒక్కొక్క గేటు దగ్గర ఇద్దరు దేవతలుండే అంటే ట్వంటీ ఫోర్ దేవు దేవతలు అక్కడ అయితే అక్కడ ఏముందంటే ఆశ్చర్యము ఇస్రాయేల్ పన్నెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి ఇవి ప్రకృతి సహజమైన గోత్రాలు కావు అని నేను రుజువుపరిచిన ఇవి ఆత్మీయమైన గోత్రములు అంటే ఉదాహరణకి రూబేను అనుకో రూబేను అంటే ఏంటి అనేది నేను చూపించిన అర్థం అంటే అటువంటి గుణగణం కలిగిన వారు అట్లనే దాను దాను లేడనుకోండి ఇక్కడ నఫ్తాలి నఫ్తాలి అంటే ఆత్మీయమైన సత్యం ఏదో తెలుసుకోవాలే ఆ గుణగణం ఉందా అప్పుడు గుంపులో ఉన్నట్టు అది యూధ అదొక గోత్రం యూధ అంటే అర్థం మీకు తెలుసు ఆ గుణగణం నీలో ఉందా అప్పుడు గుంపులో ఉన్నట్టు ఇవన్నీ ఆత్మీయమైపోయినాయి కాబట్టి ఇవి ప్రకృతి సజ్జంగా ఉంటే ఏం చేశారు అసలు మీరు ఇసల్ పనిని పూజిస్తారు మీరు ఈరోజు చేస్తున్నారు ప్రపంచం క్రైస్తవులు ముఖ్యంగా ఇవేంజలికల్స్ కాబట్టి ఆ పన్నెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడినాయి అంటే అన్ని ట్వెల్వ్ గేట్స్ మీద రాయబడింది కాబట్టి ఆ గుణగణాలు ఉన్నవారు తప్ప ఎవ్వడు ఆ గేట్స్లోనికి పోలేరు ఫస్ట్ పాయింట్ మీరు అదే అర్థం చేసుకోవాల మిమ్మల్ని ఆ గేట్ దగ్గర ఉన్న ఇద్దరు దూతలు అడుగు పెట్టనియరు మీ పేరు మీ జీవితము ఆ గోత్రముల పేర్లకి తగినట్లు లేకపోతే మిమ్మల్ని లోపలికి రానియరు సాధ్యవగి ఆ పట్నపు చరతుడు తూర్పు వైపున మూడు గుమ్మములు ఉత్తర వైపున మూడు గుమ్మములు దక్షిణ వైపున మూడు గుమ్మములు పశ్చిమ వైపున మూడు గుమ్మములు మొత్తం పన్నెండు అన్నట్టు తర్వాత ప్రాకారపు ఆ పట్టణపు ప్రాకారము పన్నెండు పునాదులు కలది బాగా అర్థం చేసుకోండి పునాదులు అది ఇంకా ఎప్పుడు రిలీజ్ చేయలే వాక్యము పన్నెండు అపోసర్ల పేర్లకు సంబంధించిన విషయాలు అవి రిలీజ్ చేయలేంతవరకు ఎందుకంటే మన జీవితాలు ప్రవక్తలు మరియు అపోస్తలు లేచిన పునాదుల మీద కట్టుకోమన్నారు దేవుడు ఎవరి రాసిన పత్రికలో ఈ పన్నెండు గోత్రకుల పునాదులు ఏందో నేను ఒకరోజు రిలీజ్ చేస్తా కానీ మీకు ఎవరికన్నా ఆశ ఉంటే మీరు రిలీజ్ చేసుకోండి ఇదని క్లూ ఇచ్చేశాను ఏ కామెంటరీస్ అలా ఉండవు అప్పటినపు ప్రాకారము పన్నెండు పునాదులు కలది అపోస్తుల పునాదులు అవి ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క పన్నద్దరు అపస్తుల పన్నెండు పేర్లు కనబడించిన చూడండి ఎంత క్లియర్గా ఎవరికైనా అవకాశం అంటే ప్రతి అపస్తుని పేరు తీసుకొని మీరు ఒక వాక్యం తయారు చేయొచ్చు ఏదైతే ఎక్కడ లేదు ఇంటర్నెట్ నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చెప్పలేదు ఏ ఇంటర్నెట్లో లేదు ఏ కామెంట్రీస్లో లేదు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను కానీ ప్రభు మనకు ఒక విధానం నేర్పించింది ఏంటంటే స్ట్రాంగ్ నంబర్స్ ద్వారా ప్రతి నామంలో ఆయన ఒక రహస్యాన్ని దాచిపెట్టిండ అది రిలీజ్ నీ విశ్వాసం నెక్స్ట్ లెవెల్ కి ఎదిగిపోతుందనంట దాన్ని కొలత వేసేటంట చూడండి ఆ పఠనమును దాని గుమ్మను ప్రాకారంలో తలుషకై నాతో మాట్లాడు ఆయన బంగారు కొలకర్ర ఒకటి మెజర్మెంట్ స్కేల్ ఆ పట్నము ఎట్లుందంట చచ్చౌకమైంది అంటే 4 స్క్వేర్ చచ్చౌకం అంటే ఫోర్ స్క్వేర్ స్క్వేర్ అన్నట్టు అది చౌకం స్క్వేర్ చచ్చౌకం నాలుగు అన్నట్టు ఫోర్ స్క్వేర్స్ అన్నట్టు నాలుగు దిక్కుల తర్వాత చూడండి అంటే నాలుగు స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి తర్వాత దాని పొడుగు దాని వెలుపుతో సమానం స్క్వేర్ సార్ అంతే కదా అన్ని కరెక్ట్గా ఉంటాయి ఈక్వల్ యాంగిల్స్ ఉంటాయి దాన్ని తర్వాత అతడు ఆ కొలకరతో పట్టణంను కొలువగా అంటే మనుషులను దాని కొలత ఏడు వందల అంటే ఏడు అంటే సెవెన్ కదా 750 ఫిఫ్టీ కొలుసులై అనేది దాని పొడుగును ఎత్తున వెళ్ళకును సమాముగా ఉండేది అంటే అది కూడా సెవెన్ ఫిఫ్టీ అనేటి మరియు అతడు ప్రాకారంను కొలువగా అది మనిషిని కొలత చెప్పున నూట నలభై ఎంత చెప్పండి వన్ ఫార్టీ వేల మందికి సూచన ఉంది కదా నేను ఎన్నిసార్లు మీకు మట్టపు గుండు బోధలు పునాదులు అపోస్తలు అయితే దాని గోడలు అంటే ప్రాకారములు లక్ష నాలుగు వందల నలభై ఎన్ని సంవత్సరాల తర్వాత తగిలింది ఈ వాక్యం అని వర్స్ మరి అతడు ప్రాకారములు కొలవుగా అది మనిషిని కొలత చొప్పున నూట నలభై అంటే లక్ష మంది సూచన వాళ్ళు మూరలు అంటే అందరూ ఐక్యత కలిగిన వారు అని అర్థం మూరలంటే అన్ని ఇప్పుడు పువ్వులని కడతారు ఒక మూరా అంటారు పువ్వు అన్ని అతకబడి అన్ని ఒకటే దశలకు కట్టబడి ఉంటాయి అన్నట్టు అంటే నూట నలభై నాలుగు వేల మందికి ఐక్యత ఉంటుంది అన్నట్టు ఏకీభవం ఇంకా డౌట్స్ ఉండవు వాక్యాల దాని తర్వాత ఆ కొలత దూత కొలతయ్యే ఇప్పుడు అదంత నేను ఇప్పుడు క్లోజింగ్ టైం వాక్యాన్ని క్లోజింగ్ చేస్తుంది అప్పట్నపు ప్రాకారంభం మరోసారి సూర్యకాంతములతో కట్టబడిన పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది ఆ పట్టణము ఈ సిమెంట్ ఇసుకలతో కట్టింది కాదు అని చెప్పిస్తున్నాడు దేవుడు అక్కడ ఉన్న ఆ పట్నం ఎట్లా ఉందని చూపిస్తున్నాడు స్ఫటికం తో సమానమైన శుద్ధ సువర్ణం అంటే ఆ బంగారము ఇట్లా గ్లాస్ బంగారం ఉంది ఇట్లా మనము గ్లాస్ ఉంటుంది కదా బిల్డింగ్లలో గ్లా మన కిటికీలకు పెట్టే గ్లాస్ ఎట్లుంటుంది బంగారం అట్లుంది అంటే ఆశ్చర్యం కదా అంటే శుద్ధ సువర్ణం అది ఎందుకు శుద్ధ సువర్ణం అని నేను చాలా సమస్యల క్రితం మీకు దేవుడు ఈ సృష్టిని ఆరంభిస్తున్నప్పుడు ఆ నీరుని వేరుపరిచిండు సగ భాగం చేసిండు భూమి దాంట్లోకి వెళ్ళి వచ్చింది సగం భాగం నీళ్లు పైకి వెళ్ళిపోయినాయి సగం భాగం కిందికే ఉండిపోయినాయి ఆ భాగం కిందికి వస్తే భూమి నిండి మునిగిపోతుంది దేవుని తెలుసు అది భూమి నీళ్ళలో మునిగి ఉంది ఎట్లా బయటకు వస్తారు జీవరాశులు ఎట్లా బయటకు వస్తాయి అందుకు ఆ నీళ్ళని సగంగా విభజించి సగం భాగాన్ని పైకి పంపించేసింటూ సగం భాగం భూమి క్రింద వండిపోయింది మనుషులకు తయారు చేసింది దేవుడు చూడండి ఇక్కడ పట్టణము ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడను అంటే లక్ష నలభై నాలుగు మంది మంది అట్లా సూర్యకాంతంతో పోల్చబడిండ్రు తర్వాత ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా రత్నములతో అలంకరింపబడిండను నేను ఒకరోజు మీకు ఇది వాక్యము ఇక్కడ డైమండ్ లేదు మీరు ఇక్కడ కింద చూస్తే ఏది చూడండి ఇక్కడ పంతొమ్మిది పంతొమ్మిది వచనంలో నేను ఎప్పటి నుంచి అనుకుంటున్న ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వాక్యం ఎప్పుడు నేను చెప్పలేదు ఒకరోజు చెప్పాలా ప్రభు కానీ ఈరోజు కూడా నేను చెప్తలేను డీటెయిల్గా ఎందుకంటే క్లూ ఇస్తున్నంతే మీ పంతొమ్మిది వచనం ప్రతి రాయికి ఒక ఆత్మీయమైన సత్యం ఉంటుంది అది నేను రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు కాదు అందుకే నాకు పరిశుధాత్మ ఆమోది కూడా రావాలంటే నేను రిలీజ్ చేయాలి కానీ దానికి పర్మిషన్ రావాల్సింది పరిశుధాత్మ ద్వారా ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్న రత్నములతో అలంకరిపబడి ఉండను ఎన్నో మొదటి పునాది సూర్యకాంతపు రాయి రెండవది నీలము మూడవది యమునారాయి నాలుగవది పచ్చది దాని తర్వాత ఐదవది వైడూర్యము ఆరవది కెంపు ఏడవది సువర్ణ ఎనిమిదవది గోమేధికము తొమ్మిది పుష్యరాగము పదివది సువర్ణ శూనీయము పదకొండవది పద్మరాగము దాని పన్నెండు గుమ్మములు పన్నెండు ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యంతో కట్టబడింది మీరు అచ్చి పన్నెండవది ఏందని పదకొండు చూపిస్తాను నేను మీకు అంటే శుద్ధ సువర్ణం దాని లాస్ట్ దొచ్చి పద్మనాగం ఇరవై ఒకటి వస్తుంది దాని పన్నెండు గుమ్మములు పన్నెండు ముత్యములు అది అవి గుమ్మములా ముత్యములా ఎట్లా అర్థం చేసుకుంటారు మీరు చెప్పండి అవి ముత్యములు అంటారు గుమ్మము ఒక్కొక్క ముత్యంతో కట్టబడి ఉందంట అది అంటే గుమ్మము ముత్యంలాగా తయారైంది ముత్యం బహు ఆశ్చర్యం ఎట్ట తయారవుతుందో తెలుసా ముత్యాలు ఎట్ట తయారవుతాయో ఒకసారి పోయి ఇంటర్నెట్లో వెతకండి యూట్యూబ్లా ముత్యాలు ఎట్ట తయారవుతాయి పాయిట్స్ ఆ పట్టణపు రాజ వీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికంను పోలి ఉన్నది వీధి ఎట్లుంటుంది గ్లాస్తో మొత్తము రోడ్ అంతా గ్లాస్తో చేయబడితే ఎట్లుంటుంది అయితే నాకు ఆశ్చర్యమైంది ఏంటంటే ట్వంటీ టూ ఈరోజు ఎవరో బ్రదర్ పెట్టిారు కేబీపీఎం గ్రూప్లో ఒక ఫార్వర్డ్ మెసేజ్ ఇస్రాల్ టెంపుల్ లేదు పాపం అన్నట్టు పెట్టినరు వాళ్ళ పాపం టెంపుల్ కట్టుకుంటే వాళ్ళకి ఎంత బాగుంటుందని సత్యం తెలియని వాళ్ళు పెడతారు అది ఏసు ప్రభు మందిరం శిలమను కట్టించినది కాదు హెరో మరమ్మత్తు చేపించిన మందిరం కాదు దేవుడు ఏర్పరచుకుంది వాళ్ళు తిరిగి కట్టించుకోవాలా మందిరం అని ఉండే మెసేజ్ పొద్దున నేను దుఃఖపడ్డాను కొంతసేపు నేను దీనికి సంబంధించిన వాక్యం కొంతకాలం కిందట చెప్పినా మన బ్రదర్స్ విన్నరు అయినా కానీ అది ఎందుకు పెట్టిండ్రో అర్థం కాంటే వాళ్ళకి తెలియదు మర్చిపోయారు అన్నట్టు అందుకే తలపోయాల ధ్యానించాలా వాక్యాన్ని ఇస్రాయిల్ ప్రజలు మన ప్రభుని తృణీకరించరు ఆ రీతిగా వారు మన ప్రభు అయిన దేవాలయాన్ని వాళ్ళు తృణీకరించారు వాళ్ళు దేవాలయంలాగా లేరు వాళ్ళు శారీరకంగా తొలమాన్ మందిరాన్ని కట్టాలనుకుంటున్నారు ఆ స్థలం ఏమో యునైటెడ్ నేషన్స్ ఆధీనంలో ఉంది ఈరోజు అక్కడ ఎవడు ఏం కట్టడానికి వెళ్ళేది ఒక్కొక్క ఈ రాయికి సంబంధించిన బోధ నేను ఒకరోజు చూపిస్తాను నాకు చాలా సంవత్సరాల నుంచి వెంటాడుతుంది కానీ రిలీజ్ లేదు ఏ గుంపుకి ఏ వ్యక్తులకి అది సంబంధించిన బోధ నాకు ఆ గుంపు కొరికే అది ఇష్టపడింది నేను ఎన్నిసార్లు ట్రై చేయకు ప్రయత్నించ నాకు రిలీజ్ పోలేదు నాలో నుంచి అది ఒక గుంపు మటుకుపోతుంది నాకు తెలుసు అందులో మీరు ఉన్నారో నాకు అది ఎవరికి నాకు తెలియదు కానీ నా టైంలో మటుకు ఖచ్చితంగా నా మీద ఉన్న భారాన్ని నేను తొలగించుకోక తప్పదు అది నేను చెప్పాక తప్పదు ఇంకటి వీటికి సంబంధించిన ఎక్కడ లేదు ఇంటర్నెట్లో హండ్రెడ్ దానిలో ఏ దేవాలయంను నాకు కనబడలేదు అమ్మా ఒకనొక దినం వస్తుంది అది ఇప్పుడే వచ్చింది మీరు దేవుణ్ణి ఎక్కడికి పోయి ఆరాధించడానికి వీల్లేదు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించమతోను సత్యంతో ఆరాధించాల అక్కడ దేవాలయం నాకు కనబడలేదు ఎందుకో తెలుసా గొర్రెపిల్లైన దేవాలయం అంటాడు అక్కడ చూడండి సర్వాధికారిగా దేవుడు ప్రభువును చూడండి ఇక్కడ దేవుడుగు ప్రభువు దేవుడ ప్రభువును గొరపిల్లయ్యో దానికి దేవాలయం అయి ఉన్నారు ఆశ్చర్యం కదా వాళ్ళే దేవాలయం దేవాలయం అంటే దేవుడు ఆలయం దేవుడు నివసించే స్థలం అన్నట్టు దేవాలయం కాబట్టి ఆడ ఇంకా ఏ దేవాలయం కనబడలేదు అంటే మనుషుల హస్తల కట్టబడ్డ దేవాలయం కాదు అది అసలు అక్కడ బిల్డింగ్ లేదన్నట్టు దేవుడే దేవాలయం ఉంది అక్కడ గొర్రెపిల్లనే దేవాలయం ఉంది అక్కడ ఆ పట్నంలో ప్రకాశించటకై సూర్యుడు అవసరం లేదు చంద్రుడు అవసరం లేదు అంతే ఉంది అట్లా ఆ పట్టణంలో ప్రకాశించటకై సూర్యుడైన చంద్రుడైనను దానికి దేవుని మహిమయ్యే దానిలో ప్రవేశించి ప్రకాశించి చూడది ఆయన మహిమ ఎవరు చూడండి గొర్రెపిల్ల ఈ లోకానికే కాదు ఆయన ఆ లోకానికి కూడా వెలిగే సరే గతంలో మాట ఛాన్సాలని చూపించిన ఇరవై ఒకటో వర్షంలో ఏం జరుగుతుందో దీతను క్లోజ్ చేస్తున్న వాక్యాన్ని మనుషులు దాన్ని వెలుగునందు సంచరించరు గొప్ప జనం గురించి మాట్లాడుతున్నారు వీళ్ళందరూ హతసాక్షులై దేవుని సన్నిధికి వస్తారు కానీ వాళ్ళు ఎక్కటోట్రట దాన్ని వెలుగునందు సంచరించు కాని భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వద్దురు ఇది ఇక్కడికే నేను క్లోజ్ చేస్తా పర్లోక రాజులు కూడా రెండు గుంపులు ఉన్నాయి పర్లోక రాజ్యం కూడా రెండు గుంపులు ఉన్నాయి జనులు భూరాజులు దీనికి సంబంధించిన బోధాల రికార్డింగ్ చాలా ఉన్నాయని గతంలో ఈ జనులు ఎవరు బూరాజులు ఎవరు జనులేమో బయటే ఉంటున్నారు బూరాజులు లోపల అడుగు పెడుతున్నారు ఆ లోపల గొరపి ఎక్కడ దగ్గర కూతున్నారు లోపలికి బూరాజులు కానీ జనులు మట్టుకు దాని వెలుగులోనే సంచరిస్తారు చాలా లేట్ గా అంటే వారికి ఒక్కొక్క ఒక్కసారి అవకాశం భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని ఒత్తురు కాబట్టి భూరాజు ఎవరు నేను చూపించిన గతంలో మీరు రాజులు యాజక సమూహం అన్నాడు పేతురు కానీ నువ్వు ఎప్పుడు కూడా రాజులాగా జీవించలే నువ్వు బెగ్గర్లాగానే జీవించినావు ఎప్పుడు ప్రవ్వా ప్రవ్వా నాకు ఇది నాకు అది నాకు ఈ నాకుది నాకు ఈ నాకు అది అని అడిగినావు కానీ దేవునికి నువ్వేమివ్వలే రాజులు ఎవ్వని జగక్క అడుక్కోరు ఈరోజు ఎవరు బెగ్గర్స్ చెప్పండి అడుగుకుండేటోళ్ళే కదా బెగ్గర్స్ అంటే అదొక స్టైల్గా అడుగుతారు బెగ్గర్ని చూపించుకోకుండా బెగ్గి చేస్తారు అన్నట్టు అదొక స్టైల్ అన్నట్టు ఎప్పటికీ కూడా వాళ్ళు రాజులు కాలేదు బెగ్గర్స్ బెగ్గర్స్ బెగ్గర్ లాగానే ఉడిపోతాడు ప్రభ నాకు అది నాకు అది నాకు ఇది నాకు ఇది అంతే ఎప్పుడు అడుగుతూనే ఉంటారు ప్రభుని కానీ ఏ రోజు కూడా వాళ్ళ జీవితాలు ప్రభుకి ఇవ్వలేదు ఏ రోజు వారి సమయాలు ప్రభుకి ఇవ్వలేదు రోజు వాళ్ళ విలువగల వస్తువులను విలువగల ఆస్తులను విలువగల డబ్బులను ఆయనకి ఇవ్వలేదు ఏ రోజు కూడా వారు ప్రభు కొరకు సాక్షులుగా జీవించింది లేదు ఈ భూరాజుల మటుకు అవి చేసిన వాళ్ళు వాళ్ళు రాజులాగా జీవించారు ఈ భూమి అంటే గొప్ప జనము మీద వీళ్ళు రాజులు అంటే గొప్ప జనానికి ఇచ్చారు వీళ్ళు వారి కష్టాల అర్థం చేసుకున్నారు వాళ్ళ సమస్యలు అర్థం చేసుకున్నారు వాళ్ళ బాధలు వేదనలు రోగాలు ఎప్పుడు వాళ్ళకి ఎటువంటి స్థితిలో ఆదరణ ఇవాళ ఎటువంటి ఏ రూపకం వాళ్ళకి మంచి మార్గాలు చూపించాలి అవన్నీ ప్రయాసంతో సమయాన్ని వృధా చేశారు వాళ్ళ మీద వాళ్ళేమో నిడిపించాడు అనుకుంటున్నారు ఇందర పైసలు ఎక్కువన్నాయి అనుకుంటున్నారు అనేసి ఇంకమ్ ఓసగిస్తున్నారు ఎప్పుడు ఈ ఏడిపే ఉంటుంది అని అట్లా బ్రదర్ ఇట్లా బ్రదర్ అట్లా సిస్టర్ ఇట్లా సిస్టర్ అది లేదు ఇది లేదు అది లేదు అరే బెగర్ బెగర్ బెగర్ లా అనేది అయిపోతుంది ఎంతకాలం బెగ్గర్స్ లాగా ఉండిపోతాం మనం నువ్వు రాజులాగా ఉండాలా నేను పుట్టించండి దాని కొరకు నేను అందుకొరకే ఆయన అంటాడు నేను రాజుని అంటాడు నీతి రాజుని అంటాడు అందుకొరకే నేను పుట్టిన అంటాడు ఎవరితోని పిలాతుతోని వాళ్ళ ఆయన బిడ్డలం మనము నువ్వు బెగర్వా ఉండాలా అని ఆడంబరంగా ఉండమని చెప్పాలి రాజు అనేవాడు ఏం చేశారంటే తన ప్రజల బాగోగులు ఆలోచించేవాడు వారి ఆ వారికి ఆదరణంగా ఉండేవాడు వారిని కాపాడేవాడు శత్రువు యుద్ధానికి వస్తే ఆయన ఎదుట నిలబడి శత్రుతో యుద్ధం చేసి తన ప్రజలను కాపాడుకుంటాడు నువ్వు చేసినావు ఏ రోజన్నా నీ శత్రువైన సైతాంతాన్ని కొట్లాడినావా ప్రజల గురించి నీ గురించి నువ్వు బూరాజీవి ఎట్లయితే అందుకు నువ్వు ఆ పర్ణకంలో ఆ యొక్క చొచ్చౌకమైన ఆ యొక్క మందిరంలో నుంచి వచ్చే వెలుగు కొన్ని మైళ్ళ దూరంలో సంచరిస్తుందట చూడండి అక్కడ జనములు దాని వెలుగునందు సంచరింతురు ఎన్నో మైళ్ళ దూరంలో సంచరిస్తున్నారు కానీ భూరాజులు మటుకు తమ మహిమను దానిలోకి తీసుకొస్తారు వీళ్ళు గొప్ప జన సమూహాన్ని ప్రయాసపడి వాళ్ళు అన్ని ధార పోసి కొట్లాడి సైతాన శక్తులు దాన్ని ముఖ్యంగా ప్రధానతం కొట్లాడి చీకటి శక్తులు తను కొట్లాడి రోగ దురాత్మల తను కొట్లాడి వాళ్ళని లాక్కొని బయట తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళందరూ రక్షింపబడి వారందరినీ రక్షణలో నడిపించిన వారు గొప్ప లక్ష మంది వీళ్ళు ఈ భూరాజులు ఈ భూరాజులు గొప్ప జన సమూహాన్ని ప్రభుత్వం తీసుకొస్తున్నారు వాళ్ళే ఆయన మహిమ మనుషులే ఆయన మహిమ కాబట్టి నువ్వు తీసుకురావాల్సింది ఏంటనుసా నువ్వు కష్టపడి సంపాదించుకున్న మహిమ అది అందుకు మనం సేవ చేయాలని చెప్తాం టైం వేస్ట్ చేసేసినాం ఆల్రెడీ ఇప్పుడు ఇంకా వేస్ట్ చేయం వారిలో ఒంటరి వాటి వాక్యం ఉంది కానీ ఇంకొక వాక్యం ఉంది ఎంతమంది గ్యాప్ ప్రతి ఒక్కడు పది వేల అవుతారంట వెయ్యి కాదు అది ఓల్డ్ టెస్ట్మెంట్ టైప్ న్యూ టెస్ట్మెంట్ లో ఒక్కొక్కడ అంట మంది అవుతారంట అంటే నువ్వు మంది గొప్ప జనాన్ని లాక్డౌన్ తీసుకొని వస్తావు ప్రేయ మన ప్రభు సన్నిధికి ఆయన మహిమ అన్నట్టు అందువరకు నువ్వు ప్రయాసపడుతున్నావు ఆశ్చర్యం ఏంటంటే నేను ఇంతకుముందు ఎప్పుడు చూపించలే మీకు నేను ఇరవై ఆరో వర్షరాలు చూపించి క్లోజ్ చేస్తాను జనములు తమ మహిమను ఘనతను దనిలోనికి తీసుకొని వచ్చేదారు లాస్ట్కి వస్తారు ప్రభుని కలవడానికి ఏమి తీసుకొస్తారు తమ మహిమని జనములు తమ మహిమను ఘనతను దానిలో తీసుకొని వస్తారంట కానీ భూరాజులు సంపాదించుకున్న మహిమను తీసుకొని వస్తారంట ఫస్ట్ భూరాజులు వస్తారు లాస్ట్కి గొప్ప జనం వస్తుంది ఆశ్చర్యం కదా ఇరవై ఏడవ వచ్చినం లేమని తెలుసా గొర్రపిల్ల యొక్క జీవగ్రంథం ముందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు కానీ నిషిద్ధమైనది ఏదైనాను అటు అసహ్యమైనది ఏదైనాను అబద్ధము మూడు గుంపులవి నిషిద్ధము అసహ్యము అబద్ధం జరిగించిన వాళ్ళ గుంపు అది దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపాడు ఇక్కడ నేను వాక్యాన్ని ముగిస్తున్నా ప్రార్థిస్తాం పరిశుధ్ర వండ్రి ఇస్రాల గొప్ప దేవ సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకే చెల్లించుకొని చున్నాం ఏ రీతిగా ప్రభ మేము బూర్ రాజుల్లాగా జీవించాలా ప్రభావ బెగర్స్ లా గాదు నైనా మేము ఏమి మిమ్మల్ని మీ దగ్గర అన్ని పొందినామని ప్రార్థించమన్నారు కానీ మేము మటుకు అడుగుతుంది గొప్ప వారి మీ మహిమ మేము వాళ్ళని తీసుకొని రావాలి మీ సన్నిధి గొప్ప మేఘంని మేము పట్టుకొని రావాలి మీ దగ్గరికి దానికి తగిన పరిశుధాత్మ నడిపి మాకు ఆయక ప్రదానల చీకటి శక్తులతో మేము పోరాడుతున్నాం ప్రభా ఓ ప్రభా వాటి మీద మీరు మాకు అధికారం మిమ్మల్ని ఇది కష్టం నైనా మనుషులు తెలియక పోరాడి శ్రమల పాలని మరణించిన అనేకమంది వాడితను కొట్లాడలే కానీ ఈరోజు మీరు మాకు ఆ విషయాలు బయలుపరిచిన కొట్లాడుతున్నాం గొప్ప జనాన్ని మరణంలో నుంచి బయటికి లాక్కొని వస్తున్నాం వాడి నుంచి లాక్కొని మీరే దానికి సహాయకులు నడిపించండి ఓ బ్రొవ మీ సరితలు మేము చేరాలా ఒకనొక దినము ఆ దేవతలతో మమ్మల్ని ఆపడానికి వీలై మేము అందులో అడుగు పెట్టాలా మిమ్మల్ని హత్తుకోవాలి కవకలించుకోవాలి బిడ్డలు తండ్రిని హత్తుకున్నట్లు ఆసక్తి మాలో అధికం జయమని ప్రార్థిస్తున్నాయి సాయంత్రం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీ రాకవర్శ పక్షుకోమని ఏస క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించినాం తండ్రి ఆ మేన్ మన ప్రొవెన్ ఏసీ క్రీస్తు కృపా సమదం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును దాకా